శ్రీగురుభ్యో నమీశాయ నమ శృతిస్మృతిపరాణానామాలయ కరుణాయమామిభగవత్ శంకరం లోక శంకరం సతోపి నామే థే కల్పితే చేత్తదాపత్రేకిష్టాన సత్ అంటే సకల సృష్టికి పూర్వము నందు ఉన్న సకల సృష్టి సృష్టికి ముందు ఏ రూపముగా ఏ సద్రూపముగా ఉండనో ఆ సత్ పరమాత్మ పరబ్రహ్మ దానికి కూడా నామ రూపే ద్వే నామూ రూపము అనే రెండు కల్పితే చే కల్పించబడినవైన చో అదే ఇప్పుడు శిశువు పుడతాడు శిశువు జన్మి జన్మ జన్మించిన వెంటనే ఆ శిశువు మనం నామము రూపము మనని కల్పిస్తాం పం ఏమిటి నా కొడుకు నా కూతురు అది రూపం మానసిక రూపం అయితే పురుషుడు స్త్రీ ప్రాణంలో పురుషా స్త్రీ విభాగం కూడా లేదు కాబట్టి ఆ రూపాన్ని ఒక దాన్ని బి ఏ ఫిజికల్ ఫామ్ అది ఇప్పుడు బి ఏ సైకలాజికల్ ఫామ్ తర్వాత ఈ సైకలాజికల్ ఫామ్స్ అన్నీ కూడా కల్చర్ రెలిజియన్ మీద ఆధారపడి ఉంటాయి శిశువు జన్మించిన వెంటనే ఆ శిశువుకి ఫలానా కులం వాడు జన్మించాడు ఫలానా మతం వాడు జన్మించాడు అని ఇత్యాది సైకలాజికల్ ఫార్మ్స్ మనం కల్పిస్తుంది తర్వాత పేరు కూడా ఆ సైకలాజికల్ ఫార్మ్కి తగ్గట్టుగా ఉంటాయి పేరు కాబట్టి నామరూపములు శిశువుకే కల్పిస్తుంది కానీ ఆ సత్తుకి నామరూపములు జగత్తంతా కూడా సత్తు వచ్చిన నామరూపములే అని మీరు చెప్పారు కదా అలా చెప్పినట్లయితే తదా అప్పుడు వదా చెప్పు ానే ఉంది సత్యనంద నామరూపములు కల్పించబడినవి అని మీరు చెప్తున్నారు సో ఈ నామరూపములు కల్పించబడినవి అన్నప్పుడు వాటికి మూలము నందు ఒక సద్వస్తువు ఉన్నదా లేక ఆ సత్తు ఏమీ లేదు అది కూడా మిచ్చయేనా అనే ప్రశ్న కొత్త దేని ఎందు అనే ప్రశ్న కుత్ర కల్పితే ఎక్కడ కల్పించబడ్డాయో చెప్పు కిటి వద అనే విషయము చెప్పు మనం శ్లోకాన్ని అన్వయించుకోవాలి శ్లోకాన్ని అన్వయించాలంటే విభక్తి జ్ఞానం ఉండాలి విభక్తి జ్ఞానం లేకపోతే వాడు ఎందుకు మనకు ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లోనే అలా అంటూ నేను మొత్తం ఈ రోజుల్లో ఈ పాఠాలు చెప్పేవాళ్ళు వేద వేదాంతమే అక్కర్లేదు ఏదో కూడా చెప్తూ ఉంటారు మంచిగా చదువుకుని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఏది చెప్పినా వినోదం చేస్తుంది వాళ్ళు చెప్పింది వేదాంతమే అనక్కర్లేదో ఆముక్తం మాల్జ్ఞంటాడు పోనే అదేనా వినొచ్చు ఆ ముక్తం ఆల్జేదంటే ఆ తల్లగొట్టుకున్న మూడు పురుషుడిని సమర్పించింది ఇట్ సాల్ ఫైన్ ఏదో సెంటిమెంట్ని బట్టి ఉంటుంది అది యూ కనీసెంట్ ఉండాలి అంత ద్వైతం ముక్తమాను అంతా దాన్ని మరీ లోతుల్లోకి వెళ్ళకూడదు ఇక్కడ ఇక్కడికి మళ్ళాగా అసత్త అంటే ఏంటి దానికి నామరూపాలు ఉన్నాయా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయని ఈ విధమైన విచారణ చేయకూడదు చేస్తే అంతా కూడా గడబడిపోయారవుతుంది అంతేతం ఉంటే అలా పోయిపోయినా విని మనం దండం పెట్టి ఉంటాం సో ఆ రకంగా కాబట్టి అముక్తమానుజీ పాఠం అమృతమాలజంటే అంతా ద్వైత దాన్ని కూడా వినొచ్చు చెప్పేవాడు పండితుడైతే ఎందుకంటే ఆ పద్యాల్లో ఒక శోభం ఉంటుంది మంచి మంచి కల్పనలు వర్ణనలు ఉంటాయి కవిత్వం యొక్క శోభంతో మనకి తెలుస్తూ ఉంటుంది వినొచ్చు పండితుడు చెప్తే పండితుడి కానీ వాళ్ళు చదువుకోను ఏం చెప్పినా కూడా శృత అంటే ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని శృతపాండి ఇచ్చామంటా ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని ఏదో చెప్తా ఉంటా పొరవానికి ఒక అమ్మాయిని పెళ్లింపులకు వచ్చాడు పెళ్ళికొడుకు నేను ఇదంతా విజిట్ చేయటం కరెక్ట్ వద్దా పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చాను సంస్కృతం బాగా చదువుతుంది అమ్మాయి చదువుకోవడం ప్రారంభిస్తే అబ్బాయిల కంటే బాగా చదువుతారు మీకు అందరికీ తెలుసున్న విషయమే మనకి హై స్కూల్లో కాలేజీలో మనం ఆ పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిని అతను చూశాడు ఏవో ప్రశ్నలు అడిగాడు అడిగితే అమ్మాయిని నేను కూడా ఏమైనా అడగచ్చాను వాళ్ళ సంస్కృతం బాగా చదువుతుంది ఎవరో పండించిన దగ్గర అంటే ఆవిడేదో అడిగేది అడిగినప్పుడు వీడేదో చెప్పాడు కదా వీడికి విభక్తి జ్ఞానం లేదు విహాయ అంటే ఏ విధంగా అడిగేది అడిగేది అంటే వీడు చతుర్థీ విభూర్తం చెప్పాడు ఎందుకంటే రామాయ ఉందిగా చతుర్థీ విహూర్తం చెప్పాడు విహస్య అంటే ఏమి అంటే షష్ఠీ విహూర్తం చెప్పాడు సో చతుర్థీయస్ షష్ఠీ స్యాత్ విహాయ విహస్య ద్వితీయా స్యామహం కథం ఇంకా మూడో పాఠం ఏదో ఉంది ఎవరికి విహాయ అనేది చతుర్థీ విభక్తియో విహస్య అనేది షష్ఠీ విభక్తియో వాడికి నేను ద్వితీయను ఎలా అంటాను ద్వితీయ అంటే భార్య ద్వితీయ అంటే అక్కడ పన్ ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి ద్వితీయ అంటే భార్య సో విహాయాంటే చతుర్థీ విభక్తి అనుకుంటున్నడు వీడు అది అవ్యయము గహస్యానికి షష్ఠీ విభక్త అంటే రామశబ్దం జరిగాడు అనమాట వీడికి ఉన్న జ్ఞానం అంతా కాబట్టి రామశబ్దంతో పూర్తయింది రహస్యాన్ని షష్ఠీ విభక్తని విహాయాన్ని చతుర్థీ విభక్తని అనుకునే మొదలడుగుడు మూర్ఖుడు వీడికి నేను ద్వితీయ ఎలా ఉతాను నేను భార్యనే ఎలా అవ్వాలి అని అడిగింది కాబట్టి విభక్తి జ్ఞానం ఉంది మాట్లాడాలి పాఠం చెప్పాలి విభక్త జ్ఞానంతో అంటే ఇవన్నీ చూసుకుంటే కొంచెం మనస్సుకి అలా అనిపిస్తుంది అలవాటైపోయింది జ్ఞానం ఎక్కడైనా ఉంటే సంతోషించినంత ఏ విధానికి అలవాటు పడిపోయాం ఇంకో కథ ఒక రాజకుమారుడు రాజ రాజకుమార్తెను వివాహం చేసుకుంటా చేసుకున్నాడు రాజకుమార్తెను వివాహం ఆడాడు వివాహం అయిన తర్వాత రజప్రసాదంలో స్విమ్మింగ్ పూల్ ఉంది ఉంటుంది కదా ఆ స్విమ్మింగ్ పూల్లో రాజకుమార్తె ఆమె యొక్క చరికత్తలు జలకాలాడుతున్నారు జలకాల ఉంటాయి కదా ఈయన వెళ్ళాడు ఆ జలకాలు ఈయనకు అనవసరం కదా వెళ్ళాడు దాంట్లో దిగాడు రాజకుమారుడు ఎవరు కాదంటారు జనకాలాడితో ఆడ మీద ఇలా నీళ్లు చల్లుతున్నాడు శిమింపులో అలాగే చేస్తాను ఇలా నీళ్లు చల్లుతున్నాడు అంటే ఆవిడండి మోదకై అనేదో ఉంది మోదకై తాడయ అంది నన్ను ఉదకములతో మా తాడయ అని ఉదకములతో కొట్టవద్దు అని అంటే వీడనుకున్నాడు మోదకములు అంటే విఘ్నేశ్వరుడు పూజలో మోదకాలు కదా అదనుకున్నాడు అనుకుని మోదకములు ఎక్కడదిక్కడా అని అడి అంటే ఆవిడండి కదా మీకు సందర్భాన్ని బట్టి మా ఉదకైహ్ ఆ మాత్రం పదచ్చేదని అర్థం కానీ మీ పరిజ్ఞానాన్ని చూస్తే నాకు సిగ్గు వేస్తోంది అని అయినప్పటికీ వాడికి పౌరుషం సంస్కృత భాషలో మీతో సమానమైన పాండిత్యం వచ్చిదాకా మళ్ళీ మీకు నా ముఖాన్ని చూపించను అని వెళ్ళిపోయి రెండు ఏళ్ళు మూడేళ్ళు గురుకులవాసం చేసి కష్టపడి చదువుకుని వచ్చాడు మంచి పండితులే వచ్చాడు ఆల్రెడీ స్వాగతం చేయండి అలాయ్య నువ్వంటే విద్వాంసుడు నువ్వు నీ వంటి వాడు భర్తగా ఉండడం నా యొక్క అని స్వాగతం చేయాలని ఇంకోట అలా కాబట్టి జ్ఞానం బాగా ఉండాలి సో పుత్ర ఇది వద ఇప్పుడు అంటే దాని అభిప్రాయం ఏమిటంటే నామరూపములే సత్యం ఇంకా కల్పన అనే మాట లేదు అయితే నామరూపములు కల్పితములు అంటే ఆ కల్పనకు ఆలంబనం ఏదైనా ఉందా లేదా ఇప్పుడు కల్పన అనేది అక్కడ ఒకటి ఉంటే దాని మీద కల్పనయా లేక ఏమీ లేకుండానే కల్పనయా అని ఒక ప్రశ్న సో ఏమీ లేకుండానే కల్పన అంటే శూన్యవాదం సిద్ధిస్తుంది కాదు అక్కడ ఒక తత్వము సత్యతత్వము గలదు అద్వయము దాన్ను నామరూపములు కల్పించబడినవి అదే జగత్ అంటే అని బ్రహ్మవాదము సిద్ధించను అదే అదన్నింటికీ ఉండే తేడా అందుకోసం ఆ విషయాన్ని చెప్తున్నారు ఆయన సమాధానం చెప్పడానికి ఏం సమాధానం చెప్పరు సత్తునందే ఈ సకలమైన నామరూపాత్మకమైన జగత్తు కల్పించబడినది అలా చెప్పాలి కొన్ని శూన్యం ముందు కల్పించబడినది అని చెప్పకూడదా చెప్పకూడదు ఎందుకంటే క్వచిత ఎక్కడైనము ఎప్పుడైనము నిరధిష్టాన అధిష్టానము లేక ఆలంబనము లేని భ్రమ భ్రాంతి నీక్ష్యతే అనుభవమునకు వచ్చుటలేదు కాబట్టి ఎక్కడైనా భ్రాంతి అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ భ్రాంతి కలగాలంటే కూడా అక్కడ ఒక ఆలంబనం ఉండాలి ఆలంబనం లేని భ్రాంతి కలగదు అక్కడ ఒక ఆలంబనం ఉండి దానితోటి పోలికను బట్టి భ్రాంతి కలుగుతుంది తాడు ఉండాలి ఆ తాడుతోటి పావుకి పోలిక ఉండాలి దాన్ని బట్టి వీరికి పాపం అని భ్రాంతి కలిగింది మీరు స్వామిజీ అనేవారు ఎవరివాలంటే తాడును చూసి ఇది ఏనుగు అని ఎవడైనా భ్రమపడతాడా తాడును చూసి పావదేవి భ్రమపడతారు తప్ప ఇది ఏనుగు ఇది గుర్రము అలా ఎవరు భ్రమపడ్డారు కాబట్టి అక్కడ రెండు ఉండాలి ఒకటి అక్కడ ఏదో ఒకటి ఉండాలి అలంబనం ఉండాలి ఆ మనం ఏమైనా భ్రమపడుతున్నామో దానికి ఎంతో కొంత పోలిక కాబట్టి ఏమీ లేకుండా శూన్యమునందు భ్రమ కలుగదు కాబట్టి శూన్యమ నిరాకరణాన్ని అక్కడ చేసిన తర్వాత శ్లోకం కాళాభావేపురే త్యుక్తి కాళవాసనయా శిష్యం ప్రత్యేవతే నాత్ర ద్వితీయం నే నితే ఇది కూడా ఇవై మామూలుగా ఈ ద్వైతులు పరోపక్షాలు ఎలాగైనా ఉంటాయి పురాణాలు కదా పురా ఒకప్పుడు సృష్టి ఆది అని అగ్రే కదా అగ్రే అంటే పురా పురాణాలు అంటే కాలము ఉన్నది కాలము లేకపోతే పురాణం ఎలా బ్రహ్మ కలదు అదే సత్తు కలదు కాలము కలదు అద్వైతం ఎక్కడి సత్తు ఉండి కాలం ఉంటే రెండయ్యే కదా అది అంటే వీళ్ళ పరోపక్షం అసలు ద్వైతుల యొక్క పరోపక్షాలు ఇలాగే ఓడిస్తాయి ద్వైతులు ఉన్నారా ఏమన్నా మీరు అద్వైత పాఠం చెప్తున్నారా లేదా మీ శిష్యులకి అని చెప్తున్నారు అయితే ఒక గురువు శిష్యులు ఉన్నట్టే కదా మీరు ఉన్నట్టే మరి ఇంత అద్వైతం ఏంటి ప్రశ్న ఇలాంటి అల్పమైన ప్రశ్నలు అంటే చిన్నపిల్లలు అడుగుతారు చొప్పదంతు ప్రశ్నలు వదులుతారు సో అలాంటి ప్రశ్నలు ఈ ద్వైతుల ప్రశ్న చొప్పద ప్రశ్న దానికని సాధమే చొప్పద ప్రశ్న ఏంటో తెలుసు అండి ఈ చొప్ప చొప్ప తండితో ఇంత పొడుగు కాడల్లాగా ఉంటుంది కట్టెల్లా ఉంటుందండి అది దూడ తింటోంది వీడు అడుగుతాడు ఈ దూడ ఈ కట్టె ముక్కలను తింటోంది కదా ఆ కట్టె ముక్కల లోపలికి వెళ్ళి పొట్టలో పొడుచుకోవా అని అడిగింది ఏం ప్రశ్నది తినేది కట్టుముక్కలు అయినప్పటికీ నవీలు తింటుంది కదా చూసి ఆహ్వానం నవీలు తింటే ఇంకా పొట్ల ఎవరో తిచ్చాయన ఈ ద్వైతుల ప్రశ్నలు ఇలాగే ఉంటాయి పురాణం కదా అగ్రే సృష్టికి పూర్వపల్లవు అంటే మరి కాలం కూడా ఉన్నట్టే కదా ఇంకా అద్వైతం అంటే చూడు ఈ శిష్యుడికి కాలబుద్ధి కలదు అడిగింకా కాలము అనే బుద్ధిలో ఉన్నాడు మనం కాలము అనే బుద్ధిలో ఉన్నవాడికి తత్వము కాలమును అతీతము అని మీరు చెప్పారనుకోండి వాళ్ళకు అర్థం కాదు అని చెప్పనే గౌడపాదాచార్యులు ఆయన ఏమన్నారంటే కాల ఇది కాలవిధ కాలవిధులు శ్రీకృష్ణుడు కూడా హిందో అధ్యాయంలో ఇది కాలవిధ ప్రాహుఃదో ఉన్నాడు అంటే కాలం గురించి తెలుసుకునే వాళ్ళు ఇలా చెప్తున్నారు కాల తెలికాకారులు ఏమంటారు వాళ్ళు కాల విధ నాకు ఆత్మ విధ కాలం గురించి బాగా తెలిసే ఆత్మ గురించి తెలియదు సో ఈ కాల విధులు ఈ కాల విధులు ఏమంటారు వాళ్ళు ఎంతసేపు కాలాన్ని లెక్క వేస్తుంటారు సో ఇప్పుడు కాలము లెక్క ఇప్పుడు మీరు పంచాంగం చేసే వాడికి దేని మీద ఉంటుందంటాడు దృష్టి పొద్దున్న సాయంకాలం ముహూర్తం తిథి వారం మజ్యం అన్ని కాలమే కాదు రాహుకాలం దండకాలం యమకాలం అమృతకాలం ఈ ముహూర్తం ఆ ముహూర్తం ఇవాళ పొద్దున్న నేను కుంభాభిషేకానికి వెళ్ళా రామాలయంలో కుంభాభిషేకం నాకుండే ఒక దర్సనల్ వాళ్ళ ప్రేమ కారణంగా వెళ్ళా ఆయన పురోహితులు వచ్చి పదకొండు ముప్పై తొమ్మిదికి ముహూర్తం ఉన్నాడు అంటే నేనున్నాను ఇప్పుడు ముహూర్తం లేదు పదకొండు ముప్పై తొమ్మిదికి అది ఇప్పుడు నేను తొమ్మిదింటికి వెళ్ళాను పదకొండు ముప్పై తొమ్మిది అయితే నాకు కళ్ళు తిరిగి పడుకుంటాను ఆ ఎండకి అప్పుడు నాకు మెంబైనాలు హాస్పిటల్లో పడేయాల్సి ఉంటుంది కుంభామేక మళ్ళీ మీరు వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముహూర్తం అండి అంటే ఆయన ముహూర్తం మీరు నేను చూశానండి నేను చూశాను నేను కదా ఇప్పుడే ముహూర్తండి మరి మేము పెట్టిన ముహూర్తం నేను పెట్టిన ముహూర్తం ఉంటుంది నా ముహూర్తం ఉంటుంది నేను చేయాల్సిన పనేదో ఇప్పుడు చేసేసి నేను వెళ్ళిపోతాను నేను పెట్టిన ముహూర్తంలో మీరు చేయాల్సి ఉండదు ఏం చేయండి నేను అలా చేసేసి వచ్చే నిజంగా లేకపోతే పదకొండు ముప్పై తొమ్మిదికి నేను అక్కడ ఉన్నాననుకోండి ఇంకా సాయంకాలం పాఠం మీరు వచ్చిన పరామర్శ చేయాల్సి ఉంటుంది నిజంగా అటే బీనేజ్ వీళ్ళు పెట్టిన ముహూర్తాలు అలా మార్చి నెలాఖరికి పదకొండు నలభైకి ముహూర్తం ఉంటుంది పదకొండు నలభై ఆ పైకి ఎక్కితే మనం ఉంటామా ఊడిపోతామా అవి అందరూ కాబట్టి కాలదృష్టి ఉంటుంది ఇంటికి నేను ఎప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే కాలదృష్టి ఉన్నవాడికి కాలమే గోచరిస్తుంది తప్ప వాడు ఈశ్వరుణ్ణి కూడా తెలుసుకోలేదు ఈశ్వరుణ్ణి తెలుసుకోలేదు ఈశ్వరుడే వాడికి అగోచరం ఇంకా ఆత్మస్వరూపమైన వస్తుంది ఈ శిష్యుడు అలాంటి కాలవాసనతో ఉన్నాడు శ్వేతకేతు అప్పుడే వచ్చేది వాళ్ళు అయితే మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ ఖచ్చితంగా మీరు చూసినట్లయితే శ్వేతకేతువు కొంచెం పొగలుమోతుగా కూడా ఉన్నాడు దృక్త ఇది బహుశా బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు అందరి జీవితాల్లో ఉంటుందేమో ఉన్నది అలా కష్టపడి వేదాధ్యయనం చేశాడు పన్నెండు సంవత్సరాలు మంచి డిగ్రీ సంపాదించి వచ్చాడు వచ్చేప్పటికీ ఒక్క పిసరు నేను బాగా చదువుతున్నాను అనేటువంటి ఒక అభిమానం ఉండడం అభిమానం తప్పు కానీ మీరు వయస్సు చిన్నది కదా చిన్న వయస్సులో అభిమానము తప్పు అంతటి వివేకం ఎక్కడి నుంచి సో ఆ కారణంగా కొంత అభిమానము కలిగి ఉన్నాడు కొంచెం గర్వం ఉంది దాంతో అతనికి ఆ కాలబుద్ధి పన్నెండేళ్ళు నేను సరి వచ్చాను పన్నెండేళ్ళు ఆ కాలం కాలబుద్ధిలో ఉన్నాయి అతన్ని దృష్టి అతన్ని మనస్సులో పెట్టుకుని కాలశబ్దాన్ని పురా అని ప్రయోగించేది తప్పిస్తే కాలమే సత్యము అనే అభిప్రాయము కాదు కాలము మిథ్య ఇది ఎవరికంటే సినిమా చూస్తారు సినిమా చూసి వచ్చి మేము గబుద్ధి సో ఒక ప్రశ్న ఎరావాడు ఎప్పుడు ఆ విలన్ ఎప్పుడు రెంపగా కొట్టాడు అని అడిగాడు వీళ్ళు అడిగితే వాడు సమాధానం చెప్పాడు ఎప్పుడు రెంపగా కొట్టడం అంటారా ఆయన హీరోను వాడు కిడ్నాప్ చేసి తీసుకుని పోతుంటే కొత్త రెంపగా కొట్టాడు అని వీడు సమాధానం చెప్పాడు ఇప్పుడు దాంట్లో కాలం ఉన్నదా లేదా ఎప్పుడు కుట్టాడు బలాన్ని ఎప్పుడు ఆ కాలము సత్యమో ఇచ్చా ఇచ్చే సినిమాలో కాలం ఎటువంటిదో ఈ జగత్తుకు సంబంధించిన కాలం కూడా అట్టి ఇచ్చ అంటే అంటే మీరు నిద్ర లేవాలి మనస్సు కూడా మీతో పాటుగా నిద్రలేస్తుంది ఆ మనస్సు నిద్రలే చిన్న మనస్సు కదలడం ప్రారంభించాలి అప్పుడు కాలం నిద్రలేస్తాడు నిద్రలో కాలం ఉండదు నిద్రలేస్తాడు నిద్రలేకి ఇంకా అడుగు తెరుద్దామో వద్దా అని అభివృద్ధి పంట ముందు తెలుద్దామని నిశ్చయించుకుంటాడు తెలుస్తాడు తెలిసే లోపల పడుతున్నాడు వాచి చూశాడు ఏడు అప్పుడు ఉంటుంది కాలం అంతవరకు మీరు మనస్సు ఎప్పుడు కదిలితే అప్పుడు కాదు కాబట్టి కాలము మిథ్యాభూతము కనుక దాని వలన అద్వైతము నాకు ధనందము లేదు తరువాత శ్లోకం చోద్యం వా పరిహారో వాయత ద్వైత భాషయా చోద్యం నాస్తిత్తర మళ్ళీ అంత లైన్ అంతా కల్పిద్దాం చోద్యం వారిహారో వా క్రియతాద్వైతాషయా చోద్యం నాస్తిత్తరం చోద్యం పరిహారా అద్వైతా చోద్యం నా అస్తి నీ తదు ఇప్పుడు ప్రశ్న సమాధానము ఇవన్నూ కూడా ద్వైతం యొక్క భాషలోనే ఉంటాయి ప్రశ్న ద్వైత భాషలో ఉంటుంది నేను ప్రశ్న చెప్తాను ఇందాక మొదలుపెట్టిన ప్రశ్నే ఎవంటే మీకు శాస్త్రము మీరు అద్వైత శాస్త్రం అంటున్నారు కదా అద్వైత శాస్త్రాన్ని మీరు మీ శిష్యులకు ఉపదేశిస్తారా ఉపదేశించరా అంటే ఉపదేశిస్తాను అంటే మీరు గురువు శిష్యుడు కదా బాగుంటుంది అలాగే మీరు గురువయ్యి ఆయన శాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఇంకా అద్వైతమే అలాగా గురువు శిష్య శాస్త్రం అని అద్వైన అక్కడ నుంచి వస్తుంది అంటే దానికి సమాధానం చెప్పారు తోడు పదార్థనకి సమాధానం ఏమని నాకు మొత్తం వాక్యం అంత గుర్తు లేదు చిత్ర శ్లోకంలో అది సరిపడుతుంది ఉపదేశాదయం జ్ఞాతే ద్వైతం న ఉపదేశాత్ పంచమీకి నిమిత్త పంచమీ అని అంటారు అంటే ఉపదేశ నిమిత్త అనర్థం నిమిత్తం ఉపదేశ నిమిత్త ఉపదేశాక పంచమేకి నిమిత్త శబ్దాన్ని అర్థము చెప్పినప్పుడు ఇంక నిమిత్తాన్ని ప్రథమాయక వచ్చినలో పెట్టేయచ్చుదాడు అయం వాద అంటే ఈ భాష ఎముక భాష ఈయన గురువు ఈయన శిష్యుడు అది శాస్త్రము అనే భాష ఈ భాష ఉపదేశ అంటే ఉపదేశ నిమిత్త ఉపదేశము నిమిత్తముగా వచ్చినది అంటే వాడికి అజ్ఞానం వాళ్ళకి తెలియదు ఈయన వాడికి బోధిస్తాడు ఉపదేశం చేయాలి తత్వాన్ని బోధించాలి దానికోసం భాష అవసరం ఉపదేశం ఎలా బోధిస్తారు భాష లేకపోతే కాబట్టి భాష వచ్చింది ఇప్పుడు వాడు నుంచే వడవడ వాగుతున్నాడు ఏదో ఎక్కువగా మాట్లాడతాయా మౌనంగా ఉండు చక్కగా సాధకులు మౌనముగా ఉండవలను అని బోధించాడు బోధిస్తే అతను ఏమన్నా చెప్పాడు అదేమిటి మౌనముగా ఉండవలను మౌనమే తత్వము మౌనమే సత్యము అయినట్లయితే వాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు అడిగారు అంటే వాడు వెళ్ళి మోనం ఉపదేశాదయం బాధ మౌనమే సత్యము మౌనమే తత్వము అనే విషయాన్ని ఉపదేశ నిమిత్తముగా నేను పలికాను తప్ప నేను అది కూడా పలకలేదనుకోను అప్పుడు వాడికి ఉపదేశం ఉంటుందా ఉండదు వాడు అలాగా వస పోషణ పెట్టవలే వస పెట్టవలే అలా వాడుతూ ఉంటాను మౌనంగా ఉండవలేను ఒకటి నేను మాట్లాడను అంటే ఉపదేశం లేదు ఉపదేశం లేదంటే వాడికి వికాసం లేదు వాడికి వికాసం ఉండాలి అంటే ఉపదేశం ఉండాలి అంటే మౌనమును వీడి మౌనము గురించి చెప్పాలి అది నేను గమనించాడా మౌనమును వీడి మౌనము గురించి చెప్పాలి అలాగే గురువు శిష్యులు శాస్త్రము అనే సందర్భంలో కూడా ఉపదేశము సంపన్నము కావాలి అంటే అద్వైత భాషను వీడి ద్వైత భాషలో ప్రవేశించాలి అద్వైతమును వీడి కాదు అద్వైతమును విడిచిపెట్టదు అద్వైతాన్ని విడిచిపెడితే ఇంకేముంది ఇంత సంసారమే అద్వైతాన్ని విడిచిపెడితే వాడు ఎందుకు కొరగాలని వాడు అయిపోతారు ఎందుకు కొరగాడు సంసారము ఏం చేస్తారు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక తెలుసుకోక తెలుసుకోలేక లేకపోతే తెలుసుకోక సంసారంలో పడి కొత్త కొత్త లాభతో ఉనికిపోతూ ఉంటారు సంసారంలో నాది మూడు వందల గల స్థలం నీకు ఐదు వందల నా మూడు విధాలు నువ్వు చేసుకున్నావు నా బంగారంలో కొంత బంగారం నువ్వు నా డబ్బు కొంత నువ్వు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయి అని ఈ ద్వైతంలో అప్పుడు ఎవరికి ఈ స్థలం అన్నది యు ఓన్ ది ల్యాండ్ అని అనిపిస్తుంది మనం డూ వీ ఓన్ ది ల్యాండ్ మీకు అర్థం కాలేదా యూ డు నాట్ ఓన్ ది ల్యాండ్ యూ డు నాట్ ఓన్ ది ల్యాండ్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ కానీ మనకేమనిపిస్తుంది అది బంగారం ఉందనుకోండి యూ ఓన్ ది గోల్డ్ డి యూ ఓన్ గోల్డ్ ఓకే అయితే నోట్లో వేసుకుని భోజనం చేయి గోల్డ్ని ఎలా భోజనం చేస్తామో చూస్తాను యూ డోంట్ ఓన్ గోల్డ్ పొద్దున్నే ఆకలిగా ఉందనుకోండి మెండలో బంగాలకు ఆభరణం ఉంది ఎదుర్కొండగా టేబుల్ మీద ఏమీ లేదు ఏం ఉపయోగపడుతుంది బొంగలకు ఆభరణం అంతకంటే టేబుల్ మీద ఒక రేటు ఇడ్లీ ఉంటే కడుపు రండి కాబట్టి యూ డోంట్ ఓన్ ఎనీథింగ్ కానీ మనం ఏమనుకుంటాము వీ ఓన్ ఆల్ దీస్ కీన్స్ అని ఒక మహాభ్రమను బతికేస్తూ ఉంటాయి ఒక బుక్తగంధాలకపోతుంది ఉపదేశం చేయలేదనుకోండి ఏమవుతుంది మరి కాబట్టి ఉపదేశ నిమిత్తముగా భాష ఉంటుంది ప్రశ్నలు ఉంటాయి ప్రశ్న ద్వైత భాషలోనే ఉంటుంది అద్వైత భాషలో ప్రశ్నే సమాధానం కూడా ద్వైత భాషలో ఉంటుంది అద్వైతంలో ప్రశ్న ఉండదు సమాధానమే ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ అద్వైత అద్వైత భాషలోనే బోధిస్తారు ఎందుకంటే ద్వైతం అనుభవంలో ఉంటుంది అనుభవంలో ఉన్నటువంటి ద్వైతాన్ని అనువదించి అనువదించేస్తే దాన్నే మళ్ళీ పునః ప్రస్తావించి దాన్ని తిరస్కరించి అద్వైతము నువ్వు నిలబెట్టుకుంటా ఇది దాని ప్రక్రియ ఆ మాట అంటారు చోద్యం ప్రశ్న కానీ పరిహారో ఉత్తరము కానీ ద్వైత భాషయా అద్వైతము యొక్క భాషచే క్రియతాం చేయబడుగాక చేయబడుగాక అంటే చేయబడుతుంది అని అభిప్రాయం క్రియతాం అంటే క్రియతే లోపలికి అలా చెప్పుకోవాలి ఓకే అద్వైత భాషయా అద్వైతము యొక్క భాషచే చోద్యం ప్రశ్న నా అస్థి లేదు తదుత్తరం ఆ ప్రశ్నకు తదుత్తరం అతి ఆ ప్రశ్నకు సమాధానము కూడా నాలేదు కనుక సో ప్రశ్న సమా ఉత్తరము కూడా ద్వైత భాష తోటే ఉంటాయి తప్ప అద్వైత భాష చేత ప్రశ్న ఉండదు సమాధానము ఉండదు అదే చోద్యం వాహారో వాతాషయా అద్వైతాషయా చోద్యం నాస్తి నాపిత్తరం దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తా అంటే ద్వైత భాషలో ప్రశ్న సమాధానం ఉంటాయి అద్వైత భాషలో ప్రశ్న ఉన్నది సమాధానం ఉంటాయి నేను దృష్టాంతం అయితే చెప్తాను మీరు దాన్ని పట్టుకోవాల్సిన ఓకే దృష్టాంతాలు ఎలా ఉంటాయి అంటే తప్పని బోధించేవిగా ఉంటాయి తప్ప అలాగా అటికినట్లు ఉంట ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అటికినట్లు ఉండాలంటే అన్ని సందర్భాల్లోనూ కూడరు ఒక ఆయన క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంది సోడియం క్లోరైడ్ ఉందనుకోండి దాని స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను సోడియం క్లోరైడ్ ఉప్పు దాని స్ట్రక్చర్ దాంట్లో సోడియము రెండు అణువులు ఉంటాయి యాటమ్స్ ఐటమ్స్ అంటే అయామ్స్ యాటమ్కే ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అయాన్ అంట రెండు రెండు అయామ్స్ ఉంటాయి ఆ రెండు ఎలా అంటే రెండు రకముల అయామ్స్ ఉంటాయి ఆయన పాఠం చెప్తున్నాడు చూడు ఇక్కడ సెంటర్లో పాఠం చెప్తున్నాడు సెంటర్లో సోడియం ఉన్నది ఈ సోడియం చుట్టూ ఆదు క్లోదింగ్లు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆడు క్లోరీన్ ఉంటాయి అవునా ఇప్పుడు ఈ క్లోజీన్ పక్కన మళ్ళీ సోడియము ఇక్కడ సోడియం మళ్ళీ దాని చుట్టూ మళ్ళీ ఆవు క్లోరీన్ ఉంటాయి దానిపై ఈ ఒకటి లెక్క పెట్టేసాం ఈ క్లోదిన్ లెక్క పెట్టాం ఇంకొకటి అక్కడ అలా ఉంటాయి లేదా చెప్తున్నాను ఇప్పుడుతో విద్యార్థులు వేసి ఇక్కడ ఏముంటుందన్నట్టు లేదు చిత్తం పొయి అంటే ఈయన ఇక్కడ అవును ఆ క్లోరీ నుంచి ఇప్పుడే కాదు చెప్పాను అన్నారు ఆయన అంటే వాడు అన్నాడు అక్కడ ఏమీ లేదు కదా అనేప్పటికీ ఆయన కోపం వచ్చింది బుద్ధి లేదు ఇక్కడ ఉందని అనుకున్న మనం చర్చ చేసుకుంటే ఆ చర్చకి అనుకూలంగా ప్రశ్న వేయాలి కానీ అక్కడ ఏమీ లేదు అంటే అదే ప్రశ్న ద్వైత భాషలో చెప్తున్నప్పుడు ద్వైత భాషను బట్టి ప్రశ్న ఉంటుంది ద్వైత భాషను బట్టి సమాధానం ఉంటుంది అక్కడ ఏమీ లేదన్నప్పుడు నీ ప్రశ్న ఉంటుందా అక్కడ అది ప్రోటీనా సోడియమా అనే నీ ప్రశ్న ఉంటుందా ఉండదు కదా మరి నీ ప్రశ్న పెడితే నా ఉత్తరము ఉండదు అర్థమైందండి కాబట్టి ద్వైత భాషను బట్టి ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది అద్వైత భాషలో ప్రశ్న ఉండదు సమాధానము ఉండదు అది అర్థం చేసుకోవాలి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి మరి శివుడు శక్తి అంటారు కదా అది రాబోతోంది వెంటనే మరి ద్వైతం వస్తుంది కదా ఆ కదా శివుడు శక్తి మీరే అన్నారు శంకరాచార్యులు అన్నారు పైగా శివశక్తి ఆలు ఇస్తా అని నన్ను అడుగుతాను ఇప్పుడు ఏ అర్థం చేసుకో సమాధానం తర్వాత వస్తుంది కాబట్టి బ్రహ్మసూత్ర భవిష్యత్తులో మీరు రాసిన శంకరాచార్యుల అర్లేదు కాబట్టి ముందు ఫస్ట్ పాయింట్ ఇవి గట్ దట్ క్లియర్ లేదు ఓకే చాలామంది ఉన్నారు శంకరాచార్యులు ఆయన ఒక్కరే కాదు ఇప్పుడు ఈవెన్ టుడే ఇండియాలో ఎంతమంది శంకరాచార్యులు ఉన్నారు మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా ఒక డజన్ ముందు ఉన్నారు శంకరాచార్య ఈవెన్ టుడే నిజానికి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన బీహార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక శంకరపఠాన్ని స్థాపించి ఆయన అనుయాల్లో ఒకరిని పిలిచి రేపు నువ్వు కషాయం వేసుకు రాలని చెప్పి వాళ్ళు కషాయం చేయించుకుని ఈ వాటి నుంచి ఈయనే శంకరాచార్యుడు నేనే నిర్ధ నియమిస్తున్నాను అని నియమించాడు ఆయన సినిమా చేశాను ఏదో కొంచెం అతని అనుచరులలో సంస్కృతం కొద్దిగా జరుగుతున్న వాడిని పూజలు అవి చేసేవాడిని కషాయం కట్టుకోమన్నాడు కషాయం కట్టుకోవడం లేదా సమస్య మధ్యని పూజారులందరూ కషాయమే కట్టేసుకుంటున్నారు కాబట్టి కషాయం కట్టుకుని వచ్చేశాడు ఇతనే శంచార్యంలో డిక్లేర్ చేశాడు ఆమె వరకు తప్పట్లో కొట్టారు ఆయన సింహాసనం వేసి దాని మీద కూర్చున్న పెట్టాడు ఈజీ శంకరాచార్య ఆ భక్తులు వస్తారు అతను ఏదో దేవాదే కట్టించి వాళ్ళకి ఏదో బోధిస్తూ ఉంటాడు హీజీ శంకరాచార్య ఐ నాట్ ఎగ్జాంపుల్ సో లాలూ గారు రెండు చేశారు ఒకటే ఎవరో ఎవరండి మా రైలు ఆ ఎక్స్ప్రెస్ రైలు మా ఊరి దగ్గర ఆగట్లేదు అంటే ఎలా ఎంపట్లేదు అంటే ప్లాట్ఫామ్ లేదని ఆగట్లేదు అంటే ప్లాట్ఫామ్ కలిగితే లాలు ప్రసాద్ ప్లాట్ఫామ్ పేరు ఓ బోర్డు మీద రాసి అక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఎలక్ట్రిసిటీ రైలు అక్కడ దాన్ని తాడేసి పెట్టే రైల్ మినిస్టరు అప్పుడు కేంద్రంలో నేను చెప్తా సంగతి అనేప్పటి వీళ్ళు వెళ్ళి కట్టేశాడు ఆయన వాళ్ళకి చెప్పాడు రైల్వే అధికారులు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైను ఆ లాలూ ప్రసాద్ నగరం ఒక అత్త ముక్కోట అక్కడ ఆపండి అని చెప్పారు అలా ఆపుతాం ఇప్పటికీ అలాగే మరి ఇప్పుడు రైలు చేస్తున్నారు కాబట్టి లాలూ ప్రసాద్ గారు ఒక శంకరాచార్యున్ని ప్లాట్ఫార్మ్ లేని ఒక ఎక్స్ప్రెస్ స్టాప్ని క్రియేట్ చేశారు ఆయన ఆయన వేరు సమయాల్లో సో అటువంటి పాయింట్ ఈజ్ ద్వైత భాషలో కాబట్టి శివుడు శక్తి నువ్వు కాబట్టి శంకరాచార్య నువ్వు రాశారా లేదా ఆ విషయం అంటుకుంటుంది ఆ డోంట్ కంప్లూ ఎనీ కంక్లూషన్స్ ఎమవుతాయి శివుడు శక్తి అయితే ద్వైతం అద్వైతం ఎలా అవుతుందంటారు నువ్వు అడిగావు అసలు శక్తి అనే మాట చెప్పానా నువ్వు అది ఏదైనా అడిగితే చెప్పానా లేకపోతే నా అంతటి నేను చెప్పాను ఏదో అడిగితే చెప్పాను ఏమడిగాడు ఎవరిని ఎక్కడి నుంచి పుట్టిందని అడిగాడు అంటే నేను శక్తి నుంచి ఈశ్వరుడు యొక్క శక్తి నుంచి పుట్టింది ఏం లేదు ఇప్పుడు వాడు అడిగిన భాష ఏ భాషది ద్వైత భాష నా సమాధానం ఏమిటది ద్వైత భాష వాడు కనుక అద్వైతంలోకి వచ్చేస్తే జగత్తు నిత్య అని కనుక వాడు తెలిసేసుకుంటే జగత్తుకు కారణమైన శక్తి కూడా నిత్యయే ఇంకేం మిగిలింది పరమాత్మయే మిగిలి ఉన్నాడు అదే అర్థం కాబట్టి చోద్యము కానీ పరిహారము కాని అనగా ప్రశ్న గాని ఉత్తరము కానీ ద్వైత భాషలో ఉంటుంది అద్వైత భాషలో ప్రశ్న ఉండదు ఉత్తరము మంచి మంచి పరిపాల చోద్యం వాహారో వాయతా ద్వైత భాషయా చోద్యం నాస్తి నాకి తదుత్తరం ఇంతవరకు ద్వైత భాషలో నామరూపాత్మకమైన జగత్తు ఇది సృష్టికి పూర్వము సద్రూపముగా ఉండేది అనే విధంగా ద్వైత భాషలో మీరు మాట్లాడారు చదువు అద్వైత భాషలో ప్రశ్న ఉండదు సమాధానము ఉండదన్నారే ఆ అద్వైత భాష కొంచెం రుచి చూపించండి అది ఉంటుందో అని మనకి సందేహం కలగడం సహజం ఆయన కూడా అద్వైత భాషను చెప్తున్నారు చూడండి భీరం నేజో నతమస్త అనాఖ్యమనభ సత్కిదవశిష్యైన్ అంత కల్పి తదాస్తి గంభీరంజో నమస్త అనాక్ష్యమన సవశిష్యవక్ష తిరితగంభీరం నేజ నతం అనాఖ్యం అనభ్యక్త సత్ిత్ అవశిష్య నేను అర్థం చెప్పే ముందు ఒకటే చిన్న దృష్ట్యా అంట సినిమా జరుగుతుంది సినిమా నడుస్తుంది రెండు గంటలో రెండున్నర గంటలో సినిమాలు ఆ సినిమా తెర మీద ఏ ఉంటాయి యుద్ధరంగమే ఉంటుంది యుద్ధరంగం మహాభారత యుద్ధమే ఉంటుంది సినిమా రంగం మీద పూర్వం బాణాలు ఆ బాణాలు కూడా అదో రకంగా ఇటు నుంచో బాణం వస్తుంది అటు నుంచో బాణం వస్తుంది ఇన్ని ఇప్పుడు గొక్కుతూ వస్తుంది అది నీళ్లు గొక్కుతూ వస్తుంది అదాన్ని ఒకదాన్ని ఒటు కొడుతున్నారు ఆరిపోతే వీళ్ళిద్దరూ ఉంటారు మళ్ళీ ఇంకో బాణం ఇంకో బాణం ఈ రకంగా చెప్ప శక్యం కాదండి అల్ల కల్లోలంగా ఆగమాగంగా ఆ సినిమా తైలం కాకుండా రెండు గంటల సేపు ఏం వేమేమో అంత మొత్తం ద్వైతం అంతా పూర్తయింది సినిమా అయిపోయింది దీపాల ఆర్ప్రేషన్ ఇప్పుడు అక్కడ ఏ ఉంటుంది తెర ఉంటుంది ఆ తెర గురించి ఏదైనా నాలుగు మాటలు చెప్పండి తెర ఉంటుంది తెర ఉంటుందన్నా ఆ తెర గురించి నాలుగు మాటలు చెప్పండి అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి ఉండదు ఉంటుందంటే తెర ఎలా తెర మీద హీరోయిన్ డ్యాన్స్ చేస్తే ఎరగా ఉంది బుర్రగా ఉంది బాగుంది బాగులేదని చెప్తాను హీరోయిన్ లేదు డ్యాన్స్ లేదు తెరని చెప్పమంటే ఏం శర ఉంటుందండి అది ఎలా ఉంటుందో చెప్పాలి మళ్ళీ అదే మాట అది ఎలా ఉంటుందో చెప్పాలి ఇప్పుడు జగత్తుని నామరూపాత్మకమైన జగత్తుని చెప్పమంటే భూమిడు ద్వైత భాషలో చెప్పచ్చు అంత ద్వైత భాష ఇప్పుడు నేను నా నా నేను చెప్తున్నా మీరు మరో అనుకోకండి నా దృష్టిలో సూర్యుడు నక్షత్రములు అనేవేవి లేవు మండే గోల్డములేవన్నీ కూడా మంటలు నేను భోగి మంటలు దృష్టాంతం పెట్టుకున్నా భోగినాడు ఏముంటాయి మీరు బస్తీలో కాలు వేసుకుని కోటి దగ్గర బయలుదేరి అల్ వాళ్ళ దాకా వెళ్ళాను అనుకోండి భోగినాడు మీకే మంటలు ఉంటాయి ఈ మంటల్ని భోగి పండుగ మంటల్ని జనుడు మంటలు మందుతో ఉంటాయి అంతే పైన అలాగే భగవానుడు ఈ పెట్టాడు ఓ మంట మనకి దగ్గరగా ఉంది దానికి సూర్యుడని మనం పెట్టాం పైగా ఆ పేరు కూడా ఎలా వచ్చింది ఆయన ఇచ్చి నుంచే వాటి నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకుని వచ్చింది ఆయన కూడా ఆయన ఎక్కడికి వెళ్ళేయటం లేదు ఎక్కడున్నాడో అక్కడే ఆ మంట ఎక్కడుందో అక్కడే దానికి మనం సూర్యుడు అని పెట్టే నక్షత్రములు దాంతో ఏమైపోయిందో తెలిసినా అసలు వాట్ హ్యాపన్ నో థెరీజ్ నో లాంగ్వేజ్ లేకపోతే లాంగ్వేజ్ లేదు డెరీజ్ నో లాంగ్వేజ్ మొన్న నన్ను ఎవరిలో అడిగాలి అంటే గ్రహణం పట్టిది ఎప్పుడు విడిచేది ఎప్పుడు అని అంటే నేను ఐ డు టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ ఎనీథింగ్ కాల్ గ్రహణం నేను గ్రహణము అసలు కగ్నైజ్ చేయండి ఎందుకంటే అక్కడ గ్రహణం అనేది మీరు అనుకుంటున్న గ్రహణం అనేది ఏమీ లేదు చంద్రుడు సూర్యుడిని కప్పివేయుట అని మీరు అనుకుంటే అలాంటిది ఏమీ లేదు ఘనఛంద దృష్టి చంద్రుడు మన చూపుని అంతేగాని సూర్యుడిని నేను కప్పిలేదు కాదండి ఎవరో ఏదో పామో ఏదో వచ్చా సూర్యుడిని ఇంగేసింది అలాంటిది ఏం లేదని నేను చెప్పాలండి పని కట్టుకునే అలాంటిది అసలేదు చంద్రుడు సూర్యుడిని కప్పివేస్తాడు అన్నది ఓ మోస్తరుగా ఉంది అది కూడా నా దృష్టిలో అది కూడా లేదు ఇందుకు ఏమి నాకు నాకు అసలు భాష లేదు ఐ లెఫ్ట్ విత్ నో అది మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పి అసలు ఎంటైర్ లాంగ్వేజ్ తీసుకోవాలి Now, language versus an idea. Language concept, is conceptual to them. I am free from that language. You know, I looked at myself. You know, I looked at myself. I looked at myself. I find there is no language. Language is not English. A language will learn about them. What a freedom it is. అనేడము చక్క శక్ కానీ ఫడమ్మా తర్వాత రాహువు కేతువు శని గురుడు ఈ లాంగ్వేజ్ ఇది జస్ట్ ప్రజెంట్ ఎగ్జిస్ట్ ఇన్ మీ ఆ లాంగ్వేజ్ నాలో లేదు ఏవో కూర్చు స్వామిజీ అన్నారు గ్రహాల గురించి ఎందుకు రాదముకుంటాం విషయంలో చెట్టు తిరుగుతాం వాటి పనులు చేసుకుంటున్నాం మీ పనులు చేసుకోవడం చెప్తున్నా ఓవర్ ద లాంగ్వేజ్ ఈజ్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్ నాలో ఇంకో లాంగ్వేజ్ కూడా లేదు నాలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు మనవాడు పరాయివాడు పంజాబీ మద్రాసి ఈ లాంగ్వేజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ లాంగ్వేజ్ ఐ హ్యావ్ బితమ్ ఫ్రీ కాబట్టి ఇట్ ఈస్ ది లాంగ్వేజ్ విచ్ బైజ్ ఎందుకంటే లాంగ్వేజ్ ఇప్పుడు నెక్లెస్ కంకణము తెలిజ్ ది లాంగ్వేజ్ దట్ బైంగ్స్ పీపుల్ ఆ భాష బంధిస్తుంది జనంలో రుద్రాక్షలు పన్నెండు ముఖాలు పదహారు ముఖాలు చోట సంస్కృతంలో చెప్తాడు ఆ పేర్లు సంస్కృతంలో చెప్తే చెప్పి నువ్వు ఏం పేర్లు చెప్తావు చెప్పు నాయకుడికి వచ్చి సంస్కృతం ఐ డోంట్ టేక్ కన్ఫీసెన్స్ ఆఫ్ దాట్ సో రుద్రాక్షలు ముఖాలు ఏముండవు ఇట్స్ ఎ సీడ్ ముఖాలు ఏముంటాయి ముఖాలు నీకుంటాయి తప్ప నీకు ముఖం ఉంది నాకో ముఖం ఉంది రుద్రాక్ష ముఖాలు ఏముండవు నేను వై యాక్సెప్ట్ ముఖం అనే నేను యాక్సెప్ట్ చేయండి It is a certain kind of a seed, it is. Very beautiful seed, if you wish. So you, you have whatever you want with it. Mala dayan geyal intai udraksha to chase kodavya srashthama. Hindi intai puja-svamiji peri-mata. Why udraksha? Why not some other seed? Antai udraksha ki chadapattavya. Dhaa kodhi. That's why <laughs> I accept it again. I'll talk about it again. అప్పుడు కరెక్ట్గా రావాలి బిజీ డబ్బులు చెద్ద పడతారు చింతపిక్కలతో మీరు కనుక చేసుకుంటే అది చెద్ద పడుతుంది రాలిపోతుంది ఆ లోపల ఉన్న పొడి పొడికి అయితే రాలిపోతుంది మళ్ళీ కొత్త చింతపిక్కలు వెనుక వెటక్కి తెచ్చుకోవాలి రుద్రాక్ష అయితే సేఫ్ ఎన్ని తరాలైనా అలాగే ఉంటుంది దానికి కారణం ఉంది దానికి కారణం ఏంటంటే రుద్రాక్షలో మోస్ట్ బెట్టర్ ఆల్కలాయిస్ ఉన్నాయి ఈ చదపురుగు కనుక కొరికిందంటే అది ప్రాణం పోతుందండి లేకపోతే కొరికేస్తుంది చదపురుగు నీకు తెలుసా ఇది ఓ రోజు రైలు పట్టాల కింద ఏముండేవి దొంగలు చెక్కతో వాటిని కొరికేసీవే దొంగ ఉండదు రోడ్డు పట్టాలు ఏం చూస్తుంది వెళ్ళాడుతుంది దొంగలు కొరికేసి అంచేతనే తీసేసి సిమెంట్ కూర బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పట్టాలన్నింటినీ చకలు తినేసేది భోజనం చక్క పట్టా దొరికిందంటే దానికి అదే స్లీపర్ అంటే ఒకటి దొరికిందంటే దానికి వారం రోజులు చక్కగా కనుక్కొనిడా అది దాని కుటుంబము మనవాళ్ళు మనందరూ కలిసి ఆ పట్టాన్ని ఒక వారం రోజులు హాయిగా భోజనం చేస్తాయి భోజనం చేసి ఆ పట్టాన్ని వదిలిపెట్టేసి అది అలా పైకి మాత్రం అలాగే కనపడుతూ ఉంటుంది ఇంకో పట్టా మీదకి వెళ్ళిపోతాయి You don't know that means that you are not allowed to be a person. How about that? Anyway, so the point is Rudraksha, the Mukhamaru, language. I am free from that language. I have become free from multiple languages. Kurku, Kutru, Ammayanutta, Nenamana, Bhavamadhi, Kshetru, Mitruru. This is another language. Free. become free. Free I go down to this. Freedom from language, which is the freedom from concepts, which is the freedom from the bondage of mind. They are with beyond them. You are free. Okay. My freedom is free. Language means free I go there. There is nothing to say. ఏదో ఒకటి ఎదురుతుంది ఆయన అది